ఈ సమాసం అయినా చిన్నజీయ స్వామి వారు కంగారు పడ్డారు ఏమిటిరా శ్రీపాదు అంటావు వల్లభంటావు లక్ష్మీ అంటావు నరసింహం అంటావు ఇవన్నీ కలిపి అలా ముద్దాం మూత కట్టేవి ఇదంతా ఏమిటని ఆయన కంగారు నేను చూశాను ఆయన కంగారు లక్ష్మీ నృసింహ సరస్వతి ఎవరినితో సరే లక్ష్మీ అంటావు నరసింహస్వామి అంటావు సరస్వతి ఆయన కంగారు పాపం ఆయన సమస్య అయింది ఆ వ్యాఘ్రేశ్వర శర్మ ఏదో చేశాడో ఆయన కోరిక తీరిపోయాను ఇది పద్దెనిమిదో అధ్యాయం ముగిసినది ఈ చదివితే నా కోరికి తీరిపోతుంది అహా ఇది చదివితే నా ఎలా తీరుతుంది మొత్తం ఆ పుష్పం ఉంది ఏం విజ్ఞానం ఏం విజ్ఞానం అంతా మరి లేఖితనంగా అనిపిస్తుంది నాకైతే జ్ఞానం తత్ ప్రశమ కథం యదేంద్రియా ధ్యేయం మనం తెలుసుకోదగింది ఏమిటి దాన్ని తెలుసుకోవాలి ఏమిటి తెలుసుకోవాలి ఏది ఉపనిషత్స నిశ్చితార్థం ఉపనిషత్తుల యొందు నిశ్చయించబడిన జ్ఞానం దాన్ని తెలుసుకోవాలి ఈ ఉపనిషత్తుల యొంద నిశ్చితమైన జ్ఞానం ఏమిటి అంటే సోన కంగనాథానంద గారు దాన్ని చాలా బాగా నిరూపణ చేశారు ఆయన పుస్తకం ఉంటుంది కదా దేవు వెజిడమ్ ఆఫ్ ది ఉపనిషత్సా ఇంతలా దొడ్డు పుస్తకం ఆ మెసేజ్ ఆఫ్ అని చాలా బాగా దాన్ని నిరూపణ చేశారు ఐ డోంట్ నో వెర ఐబుల్ టు రిప్రడ్యూస్ ఆల్ ఆఫ్ ఇట్ కరెక్ట్లీ ఉపనిషత్తులలో చెప్పే జ్ఞానం ఏమిటంటే ఈశ్వరుడు జగత్తు వ్యక్తి అధి దైవ అధిభూత అధ్యాత్మ ఈ మూడు మూడు మూడు తత్వములు ఏవైతే కలవో ఈ మూడింటి యొక్క మూలంలో ఒకే సత్య వస్తువు కలగదు అని చెప్తారు అది మౌలికమైనటువంటి ఒక సందేశం నెంబర్ వన్ ఎందుకంటే ఆయన ఎలా చెప్తారంటే లౌకిక విజ్ఞానంలో మీకు ఇటువంటి ఏకత్వం ఎక్కడా ఉంది తర్వాత ఈశ్వరుణ్ణి ఆరాధించటము కర్మకాండ ఉపాసించటము ఉపాసనాకాండ వాటి ఎందు కూడా ఇటువంటి ఈ మూడు తత్వములను సెపరేట్గా పెట్టుకోవడమే కనబడుతుంది వాటి యొక్క ఏకత్వాన్ని దర్శించేటువంటి జ్ఞానం ఉండదు ఇప్పుడు మీరు అక్కడ ఆ లోకంలో ఉన్న ఆ దేవతని కనుక మీరు ఉపాసన చేసినట్లయితే ఈ లోకంలో మీకు సంపదలు వస్తాయి అంటాడు సంపదలు ఈ లోకంలో ఉన్నాయి వీడిక్కడున్నాడు వీడు పూజించాల్సిన లక్ష్మీ దేవతేమో వైకుంఠంలో ఉంది ఆవిడ అక్కడే ఉంటుంది సంపదలు ఎక్కడే ఉంటాయి వీడు ఎక్కడే ఉంటాడు వీడిక్కడ కూర్చుని ఆవిడని పూజిస్తే ఆ సంపద వీడికి లభిస్తాయి అని అలా ఉంటుంది తప్ప ఈ అధి దైవము అధిభూతము అధ్యాత్మము వీటి యొక్క డివిజన్ అలాగే పర్ఫెక్ట్గా అలా మెయింటైన్ చేస్తాయి తప్ప ఉపాసనలన్నీ కూడాను దాంట్లో ఏకత్వాన్ని చెప్పే మాట మీకు కనపడతాను ఉపనిషత్స యునీక్ వాటి యొక్క మెసేజ్ యొక్క యునీక్ క్యారెక్టర్ ఏమిటంటే అదిగో ఆ అధిదైవము ఈ అధిభూతము ఈ అధ్యాత్మము మూడు వేరు కాదు ఒకే తత్వము మూడింటిగా భాషిస్తుంది ఒకే రియాలిటీ మూడింటిగా భాషిస్తుంది ఎలా వస్తుందంటే ఇప్పుడు మీరు దీపాన్ని ఇటు వేశారనుకోండి ఆ దీపము ఓ పెద్ద పెయింటింగ్ లాగా కనపడుతుంది అక్కడ అంతే కదా పెయింటింగ్ లాగా కనపడుతుంది అదే దీపాన్ని ఇటు వేశారనుకోండి అదే అదే ప్రకాశము ఇంకో రూపంగా కనపడుతుంది అదే ప్రకాశం ఇంకో రూపంగా కనపడుతుంది ఆ ఉపాధిని బట్టి ఒకే ప్రకాశం పలు విధాలుగా కనపడుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా ఒకే సత్యతత్వము ఒక చోట అధి దైవంగా ఇంకో ఒక కండిషనింగ్లో ఒక ఉపాధిలో అధి దైవముగా ఇంకో ఉపాధిలో అధిభూతముగా ఇం మరీ ఒక ఉపాధిలో అధ్యాత్మముగా భాషిస్తుంది కాబట్టి సత్యతత్వము ఒక్కటి ఇది ఉపనిషత్తుల యొక్క మౌలికమైన విషయం నెంబర్ వన్ నాకు గుర్తొచ్చింది ఆయన రంగనాథానంద గారి అనాలసిస్ రెండు రెండు ఏమిటంటే మీకు లౌకిక జ్ఞానములు కానీ లేక కర్మ ఉపాసన వాటి ఆ సంబంధించినటువంటి శాస్త్రములు కానీ అవి మనుషులు పశువులు పక్షులు అటువంటి సకల ప్రాణులు వేరువేరుగా చూపిస్తాయి భిన్న భిన్నములుగా చూపిస్తాయి మళ్ళీ మనుషులలో కూడా ఈ రకమైన ఉపాసన చేసేవాళ్ళు చేయని వాళ్ళు అంటే ఈ మతానికి చెందిన వాళ్ళు ఈ మతానికి చెందని వాళ్ళు మళ్ళీ ఈ మతానికి చెందిన వాళ్ళలో కూడా ఈ వర్ణము ఈ కులము ఈ వర్గము ఈ ప్రాంతము అని ఈ విధంగా భేదములు ఈ ఈ రకంగా మిగతా జ్ఞానములన్నీ కూడా ఇటువంటి డివిజన్స్ బేసిస్ మీద నడుస్తూ ఉంటాయి వెరాజ్ ఉపనిషత్తుల్లోకి వచ్చేప్పటికీ ఆల్ దీస్ డివిజన్స్ between one human being and another human being the division based on caste creed race religion etc all of them are they avanni kuda cherikipothe sakala manavuloo kuda a moolanlo oke swaroopamuga kalava the human consciousness is just the same rendu rakalaga alaga human consciousness indiyalo ela undi People are unhappy, greedy and afraid. You go to Russia, human consciousness allowed to me. People are unhappy, greedy and afraid. Dress wear, matam wear, customs wear, weather wear, uh, vatavarana parishtitul wear, bhagolika parishtitul wear, kaani the entire society unhappy, greedy and afraid are. America well-known to చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అద్భుతంగా ఉంటుంది వెదర్ అదుతంగా ఉంటుంది కానీ పీపుల్ ఆర్ అన్హ్యాపీ గ్రీడీ అన్ఫ్రైటెడ్ హ్యూమన్ కాన్షియస్నెస్ ఈజ్ జస్ట్ ద సేమ్ యాంగ్ దెన్ ఇండియాలో ఉండే మానవుడు వాడి హృదయంలో అదే ఆత్మ చైతన్యం అమెరికా అయినా అంటే అయినా అదే ఆత్మచైతన్యం అదే ఈశ్వరుడు యొక్క ఆత్మ చైతన్యం కూడా అదే ఇది రెండవ మెసేజ్ ఉపనిషత్తుల యొక్క రెండవ మెసేజ్ మూడవ మెసేజ్ ఏమిటంటే రెలిజియన్తో కంపేర్ చేసి ఆయన మూడవ మెసేజ్ని పాయింట్ అవుట్ చేశారు ఇన్ రెలిజియన్ ది ఫుల్ఫిల్మెంట్ ఈజ్ నెవర్ హియర్ అండ్ నెవర్ నా సత్యనారాయణ అర్థం చేస్తే మీకు వెంటనే దాని అది ఏ ఫలాన్ని ఇవ్వగలుగుతుందో ఆ ఫలము మీకు వెంటనే లభించదు అక్కడే లభించదు అప్పుడే లభించదు అక్కడ మీరు సజ్జనారం పూర్తయిపరికి అలసిపోతారు తర్వాత చాలా డబ్బు ఏదో ఖర్చు పెట్టుకుని ఉంటారు దాని పేరుతోటి మీ పర్సు కూడా కొంత ఖాళీ అయ్యి ఉంటుంది అలిసిపోయి ఉంటారు ఇది అదే మిగులుతుంది మీకు అప్పటికి లభించే ఫలం అదే అప్పుడు అక్కడ లభించే ఫలం అదే అంచేతనే మీమాంసకులు మీమాంసకులు అంటే వాళ్ళు కర్మశాస్త్రాన్ని ది సైన్స్ ఆఫ్ కర్మను బాగా అధ్యయనం చేసిన వాళ్ళు వాళ్ళు సూత్రం చెప్పారు ఏమిటంటే దుఃఖాత్మకం కర్మ కర్మంటే దుఃఖాత్మకం అని చెప్పారు మరి సుఖం ఎక్కడుందంటే ఫలమునందు గలదు అని వాళ్ళలా సిద్ధాంతం చేసి కూర్చున్నారు వాళ్ళు ఫలమునందు గలదు కష్టి ఫలి కర్మణ్యే అధిక కర్మనే ఆనంద కష్టి ఫలి ఎప్పుడైనా విన్నారా కష్టీ ఫలి తర్వాత కష్టే ఫలే అంటారు తెలియక ఆ సంస్కృత భాష తెలియక అలా అంటారు కష్ఠీ ఫలి నేను ఒకసారి కష్టే ఫలే అన్నా ఎక్కడో విని సుబరా గారు విన్నారు ఆయన అప్పుడే అలా స్నానం చేసి విన్నారు ఏమిట్రా సంస్కృతి చదువుకుంటే లేక అవవాదం చేసేట్లాగా తలవంపులు వచ్చి అలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడకూడదు కాదండి అలా చెప్పారండి వాళ్ళు వాళ్ళు ఏదో చెప్తారు ఇప్పుడు నేను చెప్తున్నాను మేడం ఫలి కష్టం అస్య అస్థి ఇది కష్టి ఫలం అస్య అస్థి ఇది ఫలి కష్టే ఫలే తలకాయ కష్ఠి ఫలి అని చెప్పారాలామంది ఏమంటారు మీరు విన్నారా ఏమంటారు కష్టే ఫలే అంటారు తప్పు కష్టే అంటే కష్టమునందు ఫలే ఫలమునందు ఏమిటి నీ తలకాయ కష్టము నందు ఫలమునందు అన్నారా ఆయన వాక్యమే పూర్తి కాలేదు కష్టే ఫలం మనం ఏదో చాలా సర్దువటం చేసుకోవాలి కష్ఠి కాదు గుణిలాగా కష్టము గలవాడే ఫలము గలవాడు ధని గుని కష్టి కాబట్టి కర్మ సందర్భంలో కష్టం ఉంటుంది ఫలం వచ్చినప్పుడు సుఖం దుఃఖాత్మకం కర్మ కాబట్టి రిలిజియన్ అంటే ఎలా ఉంటుంది మీరు కొండ ఎక్కుతున్నారు ఎలా ఉంటుంది కష్టీ తెలబట్టుకోండి ఎక్కితే కష్టీ నడకదారి వచ్చిన వాళ్ళకి దర్శనానికి ఐదు గంటలు అంటాడు ఐదు గంటలు ఏం చేస్తారు మీరు మీకు గుర్తు వచ్చిన వాడిని అందరినీ తిట్టుకుంటూ కూర్చుంటారు కష్టీ కష్టే కదా వాడు ఇడ్లీ అమ్మడానికి మీరు ఐదు గంటల్లో ఇడ్లీ అమ్మడానికి వస్తాడు ఆ అది నోట్లో పెట్టుకుంటే అది బ్లాండ్గా అసలు రుచి పుచ్చి లేకుండా అధ్వానంగా ఉంటుంది అది తినాలో పారయాలో అర్థం కాని స్థితిలో ఉంటుంది ఆ ఇడ్లీ ఆ చట్నీ కూడా నీళ్ల చట్నీ అది వాడు మామూలు ఇడ్లీ పది రూపాయలు అయితే రూపాయలు అమ్మిపోతాడు వాడు అక్కడ కూర్చుని ఆ ఇడ్లీ తినాలో తెలీదు పారయాలో తెలీదు ఐదు గంటలు వెయిటింగ్ రూమ్ టెస్టీ ఎప్పుడు లేటార్ లేటార్ అండ్ You see, this is how the religions operate. Rapanjala, the religions operate just like that. Whereas, you know, Ramathirth, it's a good name, post-mortem, religion. That's why you don't have to say it, but you don't have to say it, post-mortem. Whereas, you know, Ramathirth, credit religion. That's why it's a very good name. You know, Purnya account, you know, credit, you know, you know, you know, ఇంకొక కొంచెం కష్టపడండి మేము క్రెడిట్ రాసుకుంటాం క్రెడిట్ రాసుకోవడం ఎప్పుడు ఇస్తాడో ఎప్పుడో తర్వాత ఎప్పుడో ఇస్తాడు క్రెడిట్ రాసుకోవడం ఈ షుగర్ మిల్లులు అని ఈ షుగర్ మిల్లుల వాళ్ళు ఈ రైతులు తీసుకొచ్చి చెరుకు గడ తీసుకొచ్చి పడేసిపోతారు వాళ్ళకి పైసలు ఇవ్వరు అది తీసుకుంటారు ఎందుకంటే వాడు అది దాని చెట్టుకి వెళ్టుకుని పట్టుకెళ్ళేది ఎలాగలేదు బడి మీద పట్టుకొస్తాడు ఇంకా మళ్ళీ వెనక్కి పట్టుకెళ్ళడం వాడి వల్ల కాదది అది వదుల్చుకుంటే వాడు వెళ్ళి ఒకప్పుడు టిఫిన్ లేదు కాఫీగా తాగడానికి ఉంటాడు కాబట్టి వదుల్చుకుంటూ వాడు ట్రై చేస్తూ ఉంటాడు సరే పాడేసిపోరా ఎంత ఒక టర్న్స్ అండి వన్ పాయింట్ టర్న్స్ అని రాసేసుకుంటాడు అంటే దాన్ని క్రెడిట్ రిలిజీ అని ఉంటారు చిత్రగుప్తుడు రాస్తూ ఉంటాడు అకౌంట్స్ వెర్ యాజ్ ఉపనిషత్ ఇస్ క్యాష్ అండ్ రిలీజియన్ క్యాష్ పేమెంట్ అండ్ రెలిజియన్ ఇదే దీనికి సంబంధించిందే ఇట్ ఈజ్ బేస్డ్ ఆన్ బిలీఫ్ వెర్ యాజ్ ఉపనిషత్ విస్టమ్ ఈజ్ బేస్డ్ ఆన్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ హియర్ అండ్ నా మూడు పాయింట్లు చెప్పారు మూడో వచ్చేసేమి ఇది మీరు తెలుసుకో కాబట్టి అటువంటిది తెలుసుకోవాలి ఉపనిషత్తుల ఎందు నిశ్చితమైన జ్ఞానం ఏదైతే కలదో అది తెలియదగినది శంకర్ల యొక్క రికమెండేషన్ తర్వాత ధన్యులెవరు తే ధన్యా భూమి ఎవరు ధన్యులెవరు ధన్యులు ఎవరో తెలుస్తుందండి చూడండి మానవుడు అన్వేషణ చేస్తూ ఉంటాడు న్వేషణ అన్వేషణ అంటే చేష్ట ఎతకడం అంటే పని కదా ఈహ అంటే చేష్ట కష్టపడుతూ ఉంటాడు మనిషి ఎందుకంటే ఏదో అన్వేషిస్తూ ఏదో వెతుక్కుంటూ ఉంటాడు మీరు ఎప్పుడైనాను అలాగే వేలముఖం వేసుకుని ముర్రగోక్కుంటూ ఏదో వెతుక్కుంటూ ఉన్నవాడిని చూశారా ఎప్పుడైనా చూసి ఏదో వెతుక్కుంటూ ఉంటాడు ఒకడు ఇంట్లో ఎక్కడో పెట్టి వెతుక్కుంటూ ఉంటాడు ఇంకోటి అకౌంట్ పుస్తకాల్లో అలా వెతుక్కుంటూ ఉంటాడు ఆ కడకంలో అలా వెతుక్కుంటూ ఉంటాడు ఏదో వెతుక్కుంటూ ఉంటాడు మనిషి ఏదో వెతుక్కుంటూ ఉంటాడు ఈ సందర్భంలో హనుమంతుని యొక్క సీతాన్వేషణ వృత్తాంతం చాలా హైలీ సింబాలిక్ మనిషి ఏదో చేష్ట చేస్తూ ఉంటాడు ఏదో వెతుక్కుంటూ ఉంటాడు ఏమిటి మనిషి దేనిని అన్వేషిస్తూ ఉంటాడు ధనాన్ని అన్వేషిస్తూ ఉంటాడు ఈ ధనం అన్నది ఎటువంటిదంటే ఇట్ ఈజ్ వర్చువల్ మనీ అని అన్వేషిస్తూ ఉంటుంది ఇప్పుడు ఆవు ఉందనుకోండి దానికి ధనం కావాలి దానికి ధనం అంటే గడ్డి అది ఎంత గడ్డి నమలగలదో అంత గడ్డిని నమలేస్తుంది నమలేసి చుట్టూ ఇంకా ఎంత గడ్డి ఉన్నా కూడా ఇట్ సడన్లీ లూజెస్ ఇంట్రెస్ట్ అది ఇంట్రెస్ట్ పోతుంది దానికి దానికి ఇంకేం ఇంట్రెస్ట్ ఉండదు బాగుంటుంది అదేం చేసుకుందంటే దానికి నవలాల్సినంత నవలేసిన తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ ఉండదు దానికి లూజెస్ ఇంట్రెస్ట్ ఒక చోట కూర్చుని మెమరు వేసుకుంటుంది చుట్టూ బోల్డ్ పచ్చిక మైదానం ఉన్నా దాని మీద అసలు దాని అటుకేసి చూడకూడదు దానికి డజన్ క్రాస్ ఇట్స్ మైండ్ మనం దీన్ని మళ్ళీ దీన్ని రేపు మనం దీన్ని ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుంది అని అనుకోదు కొని కొంత దీన్ని మనం భద్రం చేసుకోగలుగుతామా అని అనుకోదు రేపు మళ్ళీ ఇదే మైదానంలోకి నేను వచ్చి మేయగలుగుతానా అని కూడా అనుకోదు ఏమీ అనుకోదు అంటే అలా కూర్చొని నెమరు వేసుకుంటాం దట్ ఈజ్ ది రియల్ మనీ రియల్ మనీ అంటే అలా మనిషికి రియల్ మనీ తోటి సంబంధం చాలా వంతర్స్ అవుతుంది మనిషి అన్వేషించే ధనమంతా కూడా అది వర్చువల్ మనీగా అన్వేషిస్తూ ఉంటుంది ఇంకేతనే భుంజంతి ధూర్తాహ కృపణస్య వ్యక్తమ్యం వీడు రియల్ మనీ వీడు కడుపుకు తినడానికి ఖర్చు పెట్టుకున్నది ఏదో మందు మాకు పెట్టుకున్న ఖర్చు భార్యాపిల్లలకి వాళ్ళ సుఖం కోసం పెట్టిన ఖర్చు దాన ధర్మాల కోసం పెట్టిన ఖర్చు అదే రియల్ మనీ మిగతాదంతా వర్చువల్ మనీయే ఆ వర్చువల్ మనీ ఇంకా అభిమానజన్యమైన సుఖాన్ని ఇస్తుంది తప్ప అంటే నాది అనే భావన కలిగినప్పుడు సుఖం కలుగుతుంది వీడికి ఆ సుఖమే తప్ప అభిమానజన్య సుఖాన్ని ఇస్తుంది తప్ప మరో సుఖాన్ని అది ఇవ్వదు అటువంటి వర్చువల్ మనీని అన్వేషిస్తూ ఉంటాడు మనిషి ఎంతవరకు అన్వేషిస్తాడంటే ఇంచుమించు బతుకున్నంత కాలం వీడు ఆఖరి క్షణంలోనైనా దాన్ని అన్వేషించడం మానిస్తే కురతార్థుడే అదొక అన్వేషణ దీనికి లంకాన్వేషణం అందుకే లంకాయాం అన్వేషణ కంకలో అన్వేషిస్తూ ఉంటాడు హనుమంతుడు హనుమంతుడు బుద్ధిమంతుడే కానీ అన్వేషించి స్థానం తప్పైతే ఆయన బుద్ధి వల్ల ఉపయోగమై ఉండడు ఆత్మహత్యకి పురుగు ఆత్మహత్యకి పోతాడు హనుమంతుడు సూసైడ్ టెండెన్సీస్ అంటారు చూసారా దట్ ఈజ్ వాట్ హీ గెట్స్ ఇన్ టు ఆత్మహత్య మెథడ్స్ అన్నీ ఆలోచిస్తాడు ఏది మనం ఉచి మెథడ్ వీ సూడే డాప్ అని రెండు మూడు నాలుగు ఆలోచించుకుంటాడు ఆలోచించుకునే finally before settling upon one of them each for meaning each idorakamga ink aatmach chesechuntanu nen annayini nischayam ayipoyinappudu batakal mundi kaana aatmach chesechuntunnanu nen ani i need to caution botobota convince nikadustu edustadu yerchi kallilla thudichukuni now he finds himself facing the ashoka grove శోపవనం ఎదుర్కొండా ఉంటుంది అండ్ దెన్ లో బిహోల్డ్ లంకా నగరానికి అభిముఖంగా లేడు ఈ పుట్ హిస్ బ్యాక్ టు ది లంకా మనిషి ఆ పని చేయాల్సి ఉంటుంది ఇంకా హనుమంతుల విగ్రహాలు పెడితే అవైంది విగ్రహం వల్ల వెర్ అడ్వాంటేజ్ అండ్ వెర్ ఈజ్ అ డిజడ్వాంటేజ్ స్వామి రామతీర్థ చాలా బాగా చెప్పారు నువ్వు విగ్రహం పెట్టావు కదా ఆ విగ్రహం చూసినప్పుడల్లా నువ్వు ఇన్స్పైర్ అవుతున్నావా అని అడిగారు విగ్రహం చూసినప్పుడల్లా ఇన్స్పైర్ అవ్వాలి హనుమంతుడు అనగానే ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధిమతాం వరిష్టం అని బుద్ధిమంతుడు అలాంటి ఇన్స్పిరేషన్ రావాలి అంతేగాని నూట యాభై అడుగులు ఉంది నూట ముప్పై ఇట్ ఈస్ సిల్ యూనో సో hanuman thade yokka abuddhimantudu enduku buddhimantudu ainaado telusna he knew that seeta you cannot find in lanka lankalo seeta undadu ante dan arthadarsana andi anta varaku otham chesina anveshana 100% waste waste avudave kada asalaina anveshaniki aatankam kuda avutundi it prevents the real uh, search the wasteful search and he knows that తర్వాత అనుకుంటాడు నేను మూడుకుని లంకలో వెతిగాను లంకలో వెతకడం అనవసరం ఎందుకంటే లంకలో దొరకదు సీత సీత లంకలో ఉండదు సీత అడవిలో ఉంటుంది లంకలో ఉండదు సీత శాంతి శాంతి మీకు లంకలో ఉంటుందండి లంక ఈ సంసారం అండి అక్కడ ఉంటుందా శాంతి ఈ భోగృహాలు ఉంటాయి లేకపోతే ఏమో భోగ స్థానాలు ఉంటాయి అక్కడ శాంతి అది లంకది అక్కడ శాంతి ఉంటున్నా మీకు అక్కడ ఉండదు శాంతి వనంలో అడవిలో ఉంటుంది అంటే ఏకాంతంలో ఉంటుంది అరణ్య రణము అంటే కలహం లేని చోట శాంతి ఉంటుంది తప్ప రణము లేనిది అరణ భవ అరణ్య కలహం లేని చోట కాన్ఫ్లిక్ట్ లేని చోట శాంతి ఉంటుంది కానీ కలహము కాన్ఫ్లిక్టు ఉన్న చోట మీకు శాంతి ఎక్కడ ఉంటుంది ఉండదు సీత లంకలో ఉండదు అని ఇంకో మాట అనుకుంటాడు ఒకవేళ వెళ్ళి అంకలో కనపడితే కూడా నేను రావడం వేస్ట్ అనుకుంటాడు సీత లంకలోనే ఉందనుకోండి మై ట్రిప్ వుడ్ హ్యావ్ బీన్ వేస్ట్ ఏమైనా చెప్తాడు లంకలో హైగా ఉందాయా అంత ఫురణలో ఉందని చెప్తాడో వెళ్ళి యూ ఓన్ ఫైన్ హరింగ్ లంక నేను ఈ జ్ఞానం నాకు ముందే కలిగి ఉండాలి అనగలేదు ఎదురకుండా అశోకవనం కనపడుతుంది దాంట్లో అడుగులు పెట్టి మూడు అడుగులు నాలుగు అడుగులు వేస్తారు వేస్తే ఆయనకి తెలిసిపోతుంది ఏమని ఇక్కడే ఉంటుంది ఈ విధంగా తెలిసిపోతుంది ఒక ఉల్లాసం కలుగుతుంది చెప్ప వర్ణించలేరు హేతు ఏమిటో తెలియకుండానే ఉల్లాసం లంకలో వెతుకుతున్నంతసేపు బెంగ బెంగ ఈ దికుమాల రాక్షసులు నిద్రలు ఏది పట్టుకుంటారేమోనో బాబు అని అదో బెరుకు బెంగ దీంట్లోకి వెళ్ళగానే ఎవడో పట్టుకుంటాడనే బెంగ లేదు రాక్షసులు అడవి ధ్యాన వనము అశోకవనము తర్వాత బెరుకు లేదు బెంగ పోయింది సీత దొరకదేమో అనే బెంగ పోయింది ఇంకో అరగట్లో ఆయనకి అర్థమైపోయింది ఇన్స్టింగ్టివ్లీ హీ న్యూ దాట్ హ్యూవల్ ఫైన్స్ And then he finds the tree. He knew that she will be there. He knew she will come there. He decided. He'll applaud the Shri. It is like that. I will say that in this samsara-lava-anveshana I will say that Paramartham-atma-swarupam-nandum-atrame-galadu I have anveshana I have anveshana-dhananveshana-chastar. ధనాన్వేషణలో సఫలత్వం ఉండదు నేను ఎంత అన్వేషించినా ఏదో కొంత అన్వేషణ ప్రతి వాడు చేస్తూ ఉంటాడు ఆ కూడా ఏదో తాత్కాలికంగా అభిమాన జన్యమైన సుఖాన్ని కలిగిస్తుంది ఇది ఎలాగంటే మీరు వంద రూపాయల కాగితం చూశారా జైల్లో ఓ రకం సుఖం కలుగుతుంది అయితే ఐదు వందల కాగితం పెట్టుకుంటే ఐదు రెట్లు ఎక్కువ సుఖం కలుగుతుంది ఏమిటి సుఖం అది మామూలుగా ఏదో భోజనం చేస్తే కలిగే సుఖం లాంటిది కాదు అభిమానజన్యమైన సుఖం అదే వెయ్య కాగితం తీసి మడత పెట్టి బో అది అనిపిస్తుంది అభిమానమే ఈ వంద కాగితం మడత పెట్టి జేబులో పెట్టినా వెయ్యి కాగితం ఈ రెండూ ఒకటే తేడా ఏమీ లేదు ఖర్చు పెట్టేప్పుడే తేడా ఉంటుంది మడత పెట్టి జేబులో తేడా ఏముండదు కానీ అభిమానజన్య సుఖం అధికంగా ఉంటుంది మానవులు యథార్థమైన సుఖాన్ని ఈ ధనాన్వేషణలో పొందలేరు భోగాన్వేషణ ఇంకొకటి ఉంది భోగాల యొక్క అన్వేషణ ఇవన్నీ లంకలో ఉంటాయి వీటన్నిటిని చూస్తాడు హనుమంతుడు సకల సంపదలను చూస్తాడు సకల భోగాలను చూస్తాడు అక్కడ అక్కడ అద్భుతంగా వర్ణించారు భోగాలను వర్ణించి యొక్క కిచెన్ వర్ణించారు రవణాసురుడికి బార్డు ఉంటుంది ఆ బార్డును వర్ణించారు డ్యాన్స్ ఫ్లోర్ ఉంటుంది అది వర్ణించారు అన్నీ వర్ణించారు అక్కడ ఆ భోగా స్థానంలో మీకు సీత కనకూడదు సీత దొరకదు సీత అంటే శాంతి అని అర్థం అక్కడ భోగాలను అన్వేషిస్తున్నంత కాలము వీడు రోగ్రస్తులు అవ్వడానికి కొనుకొస్తాయి తప్ప భోగాలు వీడికి శాంతిని ఇవ్వలేవు తర్వాత దెన్ పీపుల్ సెర్చ్ ఇన్ ద రిచువల్స్ కర్మకాండలో సెర్చ్ చేస్తారు అన్వేషిస్తారు ఎందుకంటే మతం అనేది మనిషి మీద చాలా బలమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది మతానికి విశ్వాసము మూలం బిలీఫ్ ఫెయిత్ అంటారు దానికి అది మూలం ఆ ఫెయిత్కి ఒక పిక్యూలర్ ఎనర్జీ ఉంటుంది మీరు ఫెయిత్ఫుల్ చూడండి ఫెయిత్ఫుల్ ఎంత ఎనర్జెటిక్గా ఉంటారండి ఫెయిత్ఫుల్ వాడికి ఎనర్జీ చూస్తే ఆశ్చర్యం అది అత్యాశ్చర్య వస్తుంది ఎంత ఎనర్జీ అలా రైల్లో ఒంటి కాళ్ళ మీద నిలబడి షిరిడి వెళ్ళిపోతాడు రైతే తిరుపతి వెళ్ళిపోతాడు ఎంత ఎనర్జీ రవ్వవు ఫెయిత్ ఎనీవే మీకు ఫెయిత్ లో ఫెయిత్ బేస్డ్ రిచువల్స్లో మీకు యు విల్ నెవర్ గెట్ దట్ శాంతి అసి ఆ సఫలం కాదు కామ్యోపాసనాలలో మీదటికీ అన్వేషణ సఫలము కాదు అన్వేషణ సఫలమయ్యే ఉపాయం ఏమంటే పరమార్థ నిశ్చిత ఈహాహ మీరు ఏ చేష్ట చేస్తున్నారన్నది ముఖ్యం కాదు ఆ చేష్ట వెనుక ఉండే నిశ్చయము సంకల్పము అది పరమార్థమునందు నెలకొని ఉండాల్సి ఉంటుంది జీవిత పరమార్థమేమి ఈశ్వరుడు ఆత్మరూపుడై హృదయంలో ప్రకాశిస్తున్నాడు అటువంటి ఈశ్వరుణ్ణి ఆరాధించుట ఆత్మస్వరూపమును తెలుసుకుని కృతార్థుడుగుట అనే పరమార్థ నిశ్చయమైతే పరమార్థ నిశ్చయం ఉంటే అప్పుడు మీరు ఏ పని చేసినా పర్వాలేదు మీరు అప్పుడు మార్కెట్కి వెళ్ళినా పర్లేదు ఎక్కడికి వెళ్ళినా పర్లేదు చేష్ట అనేది అది దాని యొక్క చేష్ట సంకల్పం ఉంటుంది సంకల్పం చేసి మీరు కర్మ చేస్తారు సంకల్పం అంటే అది నిశ్చయాత్మకంగా ఉంటుంది కర్మ కనుష్యే అని నేను సంకల్పం చేశారంటే అది కర్ప చేస్తే సగంలో మానేయరు ఇప్పుడు ధూపం దాకా వచ్చి నేను వెళ్ళిపోరావు పూజకి అంచేతంగా సంకల్పం చేయిస్తాను అదే సంకల్పం యొక్క పర్పస్ అదే మీ మధ్యలో వెళ్ళిపోదామంటే జరిగిన సార్ ఆప్షన్ని నాది అవైలబుల్ ఎనివే సో నిశ్చయం ఆ నిశ్చయానికి మూలంలో ఏముండాలి భోగవాసనలు ఉండకూడదు లోభం ఉండకూడదు కర్తృత్వ భోక్తృత్వాలు ఉండకూడదు మరి ఏముండాలి పరమార్థం ఉండాలి పరమార్థం అంటే ఆత్మస్వరూపం ఈశ్వర అభిన్నమైన ఆత్మస్వరూపం ఏది కలదో అదే పరమార్థం దాని ఎడల నిశ్చయ బుద్ధి ఉండాలి మళ్ళీ అరకొర బుద్ధి పనితీరాలి నిశ్చయ బుద్ధి ఉండాలి వైరుధ్యాలు కాంట్రడిక్షన్స్ ఉండకూడదు కాంట్రడిక్షన్స్ ఈజ్ ఏ ప్రాబ్లం కాంట్రడిక్షన్ పీపుల్ ఏం చేస్తారు అంటే ఈ కాంట్రడిక్షన్స్ అనేది ఇంపార్టెంట్ టాపిక్ చాలా క్రిటికల్ అండ్ క్రూషియల్ జనులు ఏం చేస్తారంటే సత్యాన్ని దృఢంగా పట్టుకోరు కొంతసేపు సత్యాన్ని పట్టుకుంటారు కొంతసేపు అసత్యాన్ని పట్టుకుంటారు అలాగా ఎల్ బి హోవరింగ్ బిట్టింది ఇటు ఇటు ఇటు అటు అటు ఇటు అలాగే తిరుగుతూ ఉంటారు సత్యం అసత్యం అసత్యం సత్యం శ్రీరామకృష్ణుడు కృష్ణాములు చెప్పారు ఈగా ఒకసారి లడ్డు మీద వాళ్ళు ఇంకోసారి పేడ మీద వాళ్ళు డంగ్ అని ఆయన అన్నమాట నేను అన్నా ఈ లడ్డూ మీద వాళ్ళే లడ్డూ మీద ఉండదు వారు అన్ని విషయం కాకుండానే లేచి వెళ్ళి మురికి మీద వాళ్తుంది అండి అలాగే మనం కూడా ఆ పరమార్థంలో దృఢంగా నిలబడమే సంసారంలో పడతాం కానీ నేర్ బై కాంట్రడిక్టింగ్ అవర్జన్స్ అంతా కాంట్రడిక్షన్ సెల్ఫ్ కాంట్రడిక్షన్ అటువంటి సెల్ఫ్ కాంట్రడిక్షన్ లేదు నిశ్చిత పరమార్థముందు దృఢమైన నిశ్చయము కలిగి అప్పుడు చేష్టలు చేసి వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే చేష్టలన్నీ కూడా నిశ్చితమైన పరమార్థ నిశ్చయం నుంచి కొడతాయి చేష్టలన్నీ అటువంటి జనులు వాళ్ళు ఈ భూలోకములో యథార్థముగా ధన్యులు ఏ ధన్యా భువి పరమార్థ నిశ్చితే మరి మిగతా ఏం చేస్తున్నారు అంటే శేషాస్తు టూ ఆన్ ది అదర్ హ్యాండ్ శేషాహ మిగిలిన వాళ్ళందరూ కూడా భ్రమ నిలయే పరిభ్రమ భ్రమలకు ఆలవాలమైన ఈ సంసారంలో అలా తిరుగాడుతూ ఉంటారు భ్రమలంటే ఎలా ఉంటాయో తెలుసుందండి భ్రమలంటే ఇప్పుడు ఈ చక్రం మీద ఎక్కి తిరుగుతూ ఉంటారు చక్రం ఎక్కుతారు దాంట్లో కూర్చుంటారు తిరుగుతూ ఉంటారు తిరుగుతూ ఉన్నప్పుడు హా హ అంటూ ఉంటారు మధ్య అంటే అంటే సెల్ఫ్ కంగ్రాచులేషన్ నేను ఎంత ఘనకారం చేస్తున్నానో చూడండి నిజాలు తిరుగుతూ ఉంటారు సంసారాలు అలాగే ఉంటారు భ్రమలు ఉంటాయి భ్రమలు అనేక రకాలు ఉంటాయి ఈ డబ్బంతా పోవేసి కదా ఇదిగో మనకు ఉపకారం చేస్తుందని ఒక భ్రమ వీళ్ళు వాకిల్ పెద్ద సెటప్ మీద ఇది మనం కాపాడకపోతుందా అని భ్రమ ఉంటుంది ఈ బంధుత్వాలు ఇవన్నీ ఉన్నాయి వీళ్ళందరూ మనకు ఉపకరిస్తారని అది భ్రమ ఉపకరిస్తారా వాళ్ళు వాళ్ళు ఉపకరిస్తారా ఏదో ఉపగ్రహించారు నాకు తెలుసు ఒక ఆయన అలా మంచి డాక్టర్ ఆయన రామానుజాచారి అని సజ్జన్ న్యూజ్లాండ్లో ఉంటారు ఆయన రాత్రి పదకొండింటికి కొడుకుంటాడు అంత పుస్తకం మంచి సర్జన్ మంచి అకాంప్లెషడ్ సర్జన్ ఆయన పదింటికి పుస్తకం ఊలుకుంటుంటే ఏదో రొప్పి వచ్చి హీ అండర్స్టూడ్ దట్ ఐ గాట్ ఏ హార్ట్ అటాక్ ఆయనకి తెలుసు పెద్ద సర్జన పెద్ద డాక్టర్ ఇంట్లో వాళ్ళు అలా పడుకుంటున్నారు ఎవరిని లేపలేరు వాళ్ళు ఎదురపోతున్నారు అక్కడ నైన్ వన్ వన్కి ఫోన్ చేశారు ఫోన్ చేస్తే వాడు అవతల ఎవరో ఎత్తు చూడొచ్చు ఈ చెప్పాడు నేను ఫలా నా డాక్టర్ని నాకు హార్ట్ అటాక్ వచ్చింది ఇది నా అడ్రస్ అంబులెన్స్ పంపించండి నేను ఫోన్ చేశాడు వాళ్ళు అంబులెన్స్ రాత్రిపక ఉండింటికి వచ్చింది అంబులెన్స్ ఇంట్లో వాళ్ళని లేపలేరు జాగ్రత్తగా పిల్లిలా బయటకు వచ్చాడు తలం వేసేసుకున్నాడు వేసేసుకుని బయట నిలబడలేకపోయాడు పాపం హార్ట్ అటాక్లో ఉన్నాడు సో అక్కడ ఫుట్పాత్ మీద చతికి ఎందుకంటే అంబులెన్స్ రావడానికి సెవెన్ టు టెన్ మినిట్స్ పట్టింది అంబులెన్స్ వచ్చింది వచ్చి వాళ్ళు డిజి ఇటువంటి చూస్తుండే నేనే తీసుకెళ్లి జాగ్రత్త అప్పటికే నోట కొంత నొరగాది వస్తుంది తీసుకెళ్లి జాగ్రత్తగా దాన్ని పడుకోబెట్టమని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు డాక్టరే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ప్రకారంగా చేసే రోడ్లు నీళ్లు పడి ఉంటే చేశాడు వెంటనే ఫలానా హాస్పిటల్ తీసుకుపోమని ఫోన్లు చేసి చెప్పండి ఆయనకి ఇలా కేసు వస్తుంది అంతా ఆయనే గైడ్ చేశాడు ఎమర్జెన్సీ వార్డులో తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ పరిగెత్తుకు వాడికి ఏం చేయాలో ఈయన చెప్పాడు దాన్ని హిగ్ అయ్యా అతడిని దాన్ని ఆ డాక్టర్ ఆయనకు వైద్యం అది చేశాడు ఓ వారం రోజుల తర్వాత రెండు నోళ్ళు మూషాడు కాబట్టి మీకు సమయం వచ్చినప్పుడు ఎవడు రక్షిస్తాడన్నది ఎవడు చెప్పలేడు సార్ ఎవడూ చెప్పలేడు కొడుకు కోణం అల్లుడు మనవుడు ఈనంతా కూడా మీరు నిర్ణయం చేసేదేమీ కాదు ఇది అది ఇట్ హ్యాజ్ ఎక్కువ లేర్ కెనాట్ ప్రొడిక్ట్ అందరూ బంధువులు ఉంటారు కానీ ఎవడో ఉపకరించడం అలా అవ్వచ్చు లేకపోతే బంధువుల్లో ముక్కు ముఖం తెలియని వాడు ఉపకరించవచ్చు కాబట్టి ఈ సెటప్పు నుంచి సరే ఒక సెటప్ చేసి పెట్టుకుంటాం ఈ సెటప్ మనల్ని రక్షిస్తుంది అన్నది భ్రమ ఎన్ని భ్రమలు చెప్తున్నా మీకు ఇవన్నీ భ్రమలు తీర్థయాత్ర చేస్తేనే కృతార్థంలో అవుతాను భ్రమ ఆత్మతీర్థం పరం తీర్థం అది తెలియక తామసాజనాహని సుత సంహితులు ఉంటుంది అది ఆ సత్యాన్ని తెలుసుకోలేక ఇదం తీర్థం ఇదం తీర్థం ఇది భ్రామ్యంతి జనా అంటారు అక్కడ ఇదిగో తీర్థం అదిగో తీర్థం అని ఇవి పరుగులు తీస్తూ ఉంటాడు ఆత్మతీర్థాన్ని తెలుసుకోలేకపోతుంది భ్రమ మోర్ ఆఫ్ రిచువల్స్ విల్ సేవ్ మీ భ్రమ లేకపో జనాలు భ్రమ నిలయే పరిభ్రమే అనేక భ్రమలు ఉంటాయి సుఖము బాహ్య వస్తువుల ఎందు భ్రమ ఋషికేష్ వెళ్తే శాంతి లభిస్తుంది భ్రమ మీకు భ్రమన్నదానికి దృష్టాన్ని ఇంకా ఊటీ వెళ్తే శాంతి ఉంటుంది భ్రమ ఇవన్నీ భ్రమలు శాంతి రెండు రకాలు ఒకటి నాజూకైన శాంతి అలా వస్తుంది ఇలా మనందరం శాంతంగా విశ్రాంతిగా కూర్చున్నాం కదా ఎవడో కారు బ్యాక్ చేయడం వల్ల ఆర్నిపిస్తే కీ కీ కీ అని మొత్తం బిల్డింగ్ అంతా రివర్బరేట్ అయిపోతుంది పోయింది శాంతి మళ్ళీ కొంతసేపు అయితే మళ్ళీ శాంతి వస్తుంది ఈ శాంతి ఇది ఇతరుల మీద ఆధారపడి ఉంటుంది అది ఎంతసేపు ఉంటుందో తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు అండ్ ఇది ఇది అన్వర్ శాంతి ఇన్నర్ సైలెన్స్ అది వాడు డిస్కవర్ చేసి దాంట్లో ఆ సైలెన్స్లో ఉంటాడు ఆ శాంతి అది పోయేది కాదు వచ్చేది కాదు దాన్ని వాళ్ళు చెడగొట్టలేరు దాన్ని ఇతరులు మీకు ఇయ్యలేరు మీ అంతటా మీరే డిస్కవర్ చేసుకోవాల్సి ఉంటుంది అది శాంతి దాన్ని ఆత్మశాంతి అంటారు దీన్ని మనశ్శాంతి అంటారు మనశ్శాంతి ఎంతసేపు ఉంటుందండి అలా వస్తుంది ఎలా పోతుంది ఆత్మశాంతి నిత్యం శాశ్వతం అది కాబట్టి శాంతి బయట ఉంటుందనుకుంటాడు భ్రమ ఈ రకంగా మానవుడు భ్రమ నిలయే పరిభ్రమే పరమార్థాన్ని తెలుసుకుని దానికి తగ్గట్టుగా చేష్ట చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే కృతార్థం శ్లోకం ఎంత బాగుంది తజ్ఞానం ప్రశమకరం యదింద్రియాణం తజ్ఞేయం ే ధన్యాువి పరమాశ్చితే శేషాస్టు భ్రమనిలే పరిభ్రమంతి ఆదౌ విజిత్య విషయాన్ మదమోహరాగద్వేషాదిశత్రుగణం జ్యా జ్ఞావా మతం సమనుభూయ పరాత్మవిద్యా కాంత సుఖం మన గృహే విచరం ధన్యా ధన్యాష్టకి గనక అది శ్లోక ఇక్కడ ఈ శ్లోకంలో కూడా ధన్యా అనే మాట వచ్చింది మళ్ళీ క్లాసులో ఉంటాం ఓకే చాల్రండిపోతాయి